శక్తి పదార్థంగా సంయోజనీయ వియోజనీయ వలన బంధము వలన ఏర్పడింది దీన్ని ఏమంటారంటే అయానిక్ బాండ్ అంటారు ఈ అయానిక్ బాండ్ వలననే రూపాలు ఏర్పడుతున్నాయి హెచ్ టూ హైడ్రోజన్ రెండణువులు ఆక్సిజన్ ఒక అణువు కలిసినటువంటి అయానిక్ బంధం అయానిక్ బాండ్ ఏర్పడ్డప్పుడు నీటికి రూపం వచ్చింది హైడ్రోజన్ ఒక అణువు ఆక్సిజన్ ఒక అణువు ఉందనుకోండి ఆ నీరు ఏర్పడలేదు సరిపోలేదు అది మరి ఈ సృష్టి అంతా వెళ్ళి ఒక కెమికల్ ప్రొఫెసర్ని అడిగామనుకోండి ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్ గారిని అడిగాం అనుకోండి మనకు విజయ వైజాగ్ గారి భర్త కెమిస్ట్రీ ప్రొఫెసర్ గారు ఆయన దగ్గరికి అడిగాం అనుకోండి ఆయన ఏమంటానండి ఏముందండి అంతా గాలే కదా నీళ్లుగా కనపడుతున్నది గాలేనండి బాబు ఆ గాలే హెచ్ఓ ఒక సరైనటువంటి ప్రపోర్షన్లో కలిసినప్పుడు అది నీళ్ళు అంతకుమించి ఏముంది అంటే నీరు తయారవడమే అట్లా గాలి నింది తయారైంది ఏమండి మరి గాలి ఎలా తయారైంది ఉంటా రివర్స్ ప్రెస్ వేసాము అప్పుడు గాలి ఎలా వచ్చింది గాలి ఎలా వచ్చింది గాలి వచ్చింది ఎక్కడ దాకా ఉంది అదిగో ఒక ఆస్టాటోస్పియర్ ఒక మిసాస్పియరు ఒక ఐనోస్పియరు దాకా ఉంది మ్యాక్సిమం లేకపోతే ఆచివర మెసోస్పియర్ దాకా ఉంది ఇలా ఐదు ఆవరణాలని చెప్పాము మళ్ళా ఈ ఐదు ఆవరణాలతో కూడినటువంటి ఆకాశం నిరాకారమా సాకారమా గాలికారమా సాకారమా అగ్ని నిరాకారమా సాకారమా చూడండి పంచభూతాలను మనం అన్వేషించే కొద్దీ ప్రశ్నలు పెరిగిపోయినాయి నిరాకారమా సాకారమా పంచభూతాలలో ఉన్నటువంటి శక్తి నిరాకారమా సాకారమా ఈ భూమికి శక్తి ఉందా లేదా భూకంపం వస్తే జరుస్తుంది భూమికి శక్తి ఉందా లేదా భూమి మీద యాభై అంతస్తులు కట్టడం కాదు భూకంపం వస్తే యాభై అంతస్తులు భూగర్భంలోకి పోతుంది యాభై ఆరు అంతస్తులు కట్టడమే విశేషమని అనుకుంటున్నాం అక్కడెక్కడో కట్టేట నూట యాభై అంతస్తులో రెండు నూట తొంభై అంతస్తులు కట్టి వాడు ఏమంటాడు బుర్జ్ దుబాయ్ ఈ ప్రపంచంలో నేనే చాలా పై ఎత్తు నుంచి చూస్తున్నాను అన్న అక్కడ ఆ పై ఎక్కి చూస్తే నగరం అంతా కనబడుతుంది ఏమిటయ్యా విశేషం అంటే అక్కడికి వెళ్ళి చూస్తే ఆ నగరం అంతా కనబడుతుంది ఓకే వెరీ గుడ్ కేదార్నాథ్ అన్నిటికంటే పై అక్కడికి వెళ్ళి చూసాం అనుకోండి భారతదేశం అంతా కనబడుతుంది అనుకోండి ఏమిటి ప్రయోజనం ఒక నగరం ఏం ఘర్మయ్యా ఆకాశంలో అంతరిక్షంలోకి వెళ్ళి చూసాం భూమండలం మొత్తాన్ని కూడా చూడవచ్చు సరే అయితే ఏమిట నిరాకారమా సాకారమా రాకేష్ శర్మ అందులో వెళ్ళాడు ఎదురున రాకెట్లో వెళ్ళాడు ఇందిరాగాంధీ గారు రాకేష్ శర్మ గారి ఇంటర్వ్యూ మా చిన్నప్పుడు ఓ రోజు అదే ప్రసారం అయ్యేది చూసాం ఆవిడ అడిగింది కైసా హే వహాసే చూడండి కృష్ణ ఒక ప్రధానమంత్రి గారు రాకేష్ శర్మ గారిని అంతరిక్షం నుంచి మాట్లాడుతున్నాడు ఏకంగా అక్కడి నుంచి మాట్లాడుతుంటే ఆవిడేమడిగిందంటే खैसा दिखर अं भूमि दिखरहा अद्भुत दिख वड़ा वड़ा चांद जयसा प्रकाश मान अना मन ओ भूमि प्रकाशितट का अंतरिक्ष चूस्ते मरक चंद्रुड़ा भूमि कनबड़ता सूर्यकि ఆ చంద్రుడి మీద పడుతున్నాయి ఈ భూమి మీద పడుతున్నాయి చంద్రుడు ప్రతిఫలన కాంతి కలిగి ఉన్నాడు ఈ భూమి కూడా ప్రతిఫలన కాంతి కలిగి ఉన్నది మరొక చంద్రుడు లాగా కనబడుతుంది అన్నాడు భూమి చూడండి సాకారమా నిరాకారమా పులిహోరలో ఉన్న పుల్లధనం సాకారమా నిరాకారమా ఉప్పులో ఉన్న ఉప్పధనం సాకారమా నిరాకారమా ఆలోచించాల వద్దా రక్తంలో ఉన్న ఎర్రదనం సాకారమా నిరాకారమా మానవునిలో ఉన్న చైతన్యం సాకారమా నిరాకారమా చూస్తే ఆనందం ఆనందం సాకారమా నిరాకారమా ఒక ఆయన మంచంలో పడ్డాడు మంచంలో పడ్డా ఆయన చూడడానికి ఒక ఆయన వెళ్ళాడు ఆయన చూడగానే మంచంలో పడ్డా ఆయనకి విపరీత ఆహా పొంగిపో పొంగిపోయినటువంటి ఒక పొంగు ఆనందం వచ్చింది అప్పటిదాకా మంచంలో ఉన్నవాడు ఠక్కమని లేచి కూర్చున్నాడు ఆ వాడితో చాలాసేపు మాట్లాడాడు ఈ బయట అప్పటిదాకా సపర్యలు సేవలు చేసిన వాళ్ళు ఆహా మిమ్మల్ని చూడగానే లేచి కూర్చున్నాడండి ఆయనలో ఎక్కడి శక్తి లేచి వచ్చిందండి ఆయనలో ఆనంద లక్షణం పొంగి వచ్చిందండి ఆనందం సాకారమా నిరాకారమా చూడండి ఎన్ని ప్రశ్నలు మానవ జీవితం అంతా ఈ ప్రశ్న పరుచుకునుంది తల్లి గర్భం నుంచి శరీరం వదిలేసేదాకా ఒకే ప్రశ్నకి మానవుడు సమాధానం ఎదుగుతున్నాడు అంతకి నేను సాకారమా నిరాకారమా తల్లి గర్భంలో వచ్చింది వీడికి ప్రశ్న ఏమిటి నేను సాకారమా నిరాకారమా